ఒకప్పుడు నేను చెప్తున్నది ఏమిటో మీకు తెలియలేదనుకోండి అంటే మీరు అప్పుడే ఆ కేటగిరీలో పడిపోయారనమాట కాబట్టి ఫిలసాఫికల్ క్వశ్చన్ ఏమిటంటే ఆభరణము దేని గలదు అంటే ఆ బంగారమునందు గలదు బంగారము యొక్క ఉనికి ఆభరణము యొక్క ఉనికి అంతర్గతమై ఉంటుంది నిజానికి ఉనికి బంగారానిదే ఆభరణాన్ని కాదు ఉనికి బంగారానిదే అదేవిధంగా సత్ ఈశ్వరుడే మరి సత్ ఈశ్వరుడైతే మరి జగత్తటి జగత్తటి అంటే ఇది ఎలాగుందంటే ఏమన్నా ఉన్నది బంగారం అయితే మన నెక్లెస్ ఏమిటి నెక్లెస్ ఏమిటి నెక్ లెన్స్ ఏమిటిది ఇట్ ఈజ్ యువర్ సబ్జెక్టివ్ ప్రాజెక్షన్ ఒక ఒక వాసనాయుక్తమైన మనస్సు యొక్క ఒక ప్రాజెక్షన్ అండి మనస్సు అలా చూ చూడడానికి ఇష్టపడుతుంది అలా చూస్తుంది అంతే ఇది నెక్లెస్ అంటే అంతే నామరూపాలు తప్ప దాంట్లో వస్తువు లేదు వస్తువు బంగారమే అదేవిధంగా ఈ జగత్తు అన్న అనేప్పటికీ జగత్తు మిథ్య అంటే జగత్తు నామరూపములు అది కనబడిదే లేజర్ షో లాంటిది జగత్తు ఇది లేదా లేజర్ షో లేజర్ షోలో వాడు చూపించేదేమీ ఉండవు అక్కడ వాడు మహల్ చూపిస్తుంది లేజర్ షో మహల్ ఉండదు అక్కడ తాజ్మహల్ చూపిస్తాయి ఉండదు లేకపోతే ఓ టెంపుల్ చూపిస్తుంది ఉండదు వాడి ఏది చూపిస్తే అది ఉండదు అక్కడ ఆకాశమే ఉండదు అలాగే ఈ జగత్త చూపి అది జగత్తు దిఖావట్ అంటే మనం చూసేది జగత్తు ఉన్నది ఈశ్వరుడు ఈశ్వరుడు మాత్రమే మనం చూసేదే జగత్తు మంచిది ఈ యొక్క ప్రతిపాదన ఎప్పుడూ వస్తూ ఉంటుంది వేదాంతంలో కిరీటినం గదినం చక్రహస్త ఇచ్చామి థ్యాం ద్రష్ుమహం తథై రూపేణ చతుర్భుజేన సహస్రబాహోవ విశ్వమూర్తి అది ఇప్పుడున్న రూపం అది ఏది సహస్రబాహో విశ్వమూర్తే ఆ రూపంలో ఉన్నాడు ఆయన సహస్రబాహువు అనంతములైన చేతులు గలవాడు సహస్రబాహు అంటే వెయ్యి చేతులని చెప్పకూడదు అనంతములైన చేతులు గలవారు వెయ్యి తలలు వెయ్యి కళ్ళు వెయ్యి చేతులు అలా చెప్పకూడదు ఎందుకంటే వెయ్యి తలలు ఉంటే కనీసం రెండు వేల చేతులు ఉండాలి రెండు వేల కళ్ళు ఉండాలి వెయ్యి అంటే వెయ్యి చెప్పకూడదు సహస్రశీరుష పురుష అంటే వెయ్యి తలలు సహస్రాక్ష సహస్రపాత అంటే వెయ్యి కళ్ళు వెయ్యి కాళ్ళు మరి వెయ్యి అయితే రెండు వేలు కదా అలాంటి క్యాలకులేషన్ కాదండి అది ఉంటే ఏదో జోకులర్గా ఉన్న మాట తప్ప దాంట్లో అది అక్కడ ఉన్న ఆ మంత్రానికి అర్థం అది కాదు సహస్ర అంటే అనంతమైన అనంతమైన తలలు గలవాడు అంటే ఏమిటి అలా నిలబడి ఉంటే చూసినా తలల మీద తల తల మీద తలలా ములుచుకొస్తాయన్న అలా మొలుచుకొచ్చినట్టుగా మీరు ఎప్పుడూ భావించకూడదండి అలా మొలుచుకురావు ఏదో పంపల పం ఇదే అనాశకాయలు ములుచుకొచ్చినట్టుగా తలలు మొలుచుకొస్తాయని మీరు అనుకోవద్దు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ సింబాలిజం తప్ప మనం ఏమీ కాదు అంటే దాని అభిప్రాయం ఏమిటంటే అంద ఈ సృష్టిలో ఎన్ని తలలు ఉన్నాయో అవన్నీ ఈశ్వరుని యొక్క తలలే ఇప్పుడు చక్షుషక్షుఃపు వెనక్కాల ఉండే చూపు ఈశ్వరుడు అన్నప్పుడు చూపు వెనక్కలు చూపు ఎక్కడ ఉంటుందండి తలలోనే కదా ఉండేది చూపు చూపు వెనక్కల చూపు రెండు కూడా తలలోనే ఉంటాయి అంటే ఆ తల ఈశ్వరుడి తల చీమ తల ఈశ్వరుడిది దోమ తల ఈశ్వరుడిది మరి ఈ కుట్టబడేవాడు ఉంటాడు చేమ కుడుతుంది వెళ్ళి దోమ కుడుతూ ఉంటుంది దోమలు కుట్టేస్తూ ఉంటాయి వీడి తల ఎవరిది ఈశ్వరుడిది అంటే ఈశ్వరుడే ఈశ్వరుని కుట్టేస్తున్నాడా ఎస్ ఈజ్ లైక్ దాట్ ఇట్ ఈజ్ నీడ్ లైక్ దాట్ కాబట్టి ఎన్ని తలలు ఉంటాయి ఆ తలన్నీ ఈశ్వరుని తలలే చేతులు ఎన్ని ఆ చేతులన్నీ ఈశ్వరుని చేతులే కాళ్ళు ఎన్నుంటే ఆ కాళ్ళన్నీ ఈశ్వరుని కాళ్ళే విశ్వత చక్షుత విశ్వతో ముఖో మోళ్ళు ఎన్నుంటే అన్నీ ఈశ్వరుని మోళ్లే విశ్వతో హస్త ఉత చేతులు ఎన్నుంటే అన్నీ ఈశ్వరునిలే విశ్వతస్పాత్ కాళ్ళు ఎన్నుంటే అన్నీ ఈశ్వరుని కాళ్ళే అది విశ్వరూపము హే విశ్వమూర్తే హే సహస్రబాహో నీవు తిరిగి ఆ పూర్వపు రూపమునకు రావలసింది ఈ ప్రాచీన రూపము ఏమిటా రూపము చతుర్భుజేన ఈ అనంతములైన బాహువులు వద్దండి చాలు ఇన్ని ఇన్ని బాహువులు భయంకరంగా ఉంది నాలుగు బాహువులు గల రూపము చతుర్భుజ రూపము చతుర్భుజ రూపములో మన నాలుగు చేతులు ఉంటాయి భుజములు అంటే చేతులని అర్థం నాలుగు చేతులు ఉంటే నాలుగు చేతుల్లో ఏవో నాలుగు ఉండాలి కదా ఏమో రక్కర్లేదు ఉండి తిరాలి నేను ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు నా రెండు చేతులు ఉన్నాయి ఏమున్నాయి ఏం లేదు ఒక చేతిలో రేడియో ఉంది రెండో చేతిలో ఏమీ ఓ రేడియోలో సెల్ ఫోన్ ఉంటుంది జనరల్గా ఓ చేతిలో సెల్ ఫోన్ ఉంది రెండో చేతిలో ఏమీ లేదు ఒక చేతి ఖాళీగా ఉండొచ్చు నాలుగు చేతులు నిండిపోయి ఉండాలి రూలేదు ఇక్కడ మూడు చేతులే నింపారు నాలుగోది నింపలేదు కాబట్టి దాన్ని నింపేయాలని మీరేం గంగారు కూడా కల్లా సో కిరీటినం ఓహో అది అది చేయి కాదు అది గలవాడు కిరీటినము సో గదినం గద గలవాడు గద గద ఇవన్నీ సింబాలిక్ అదేమిటో చెప్తాను చక్రహస్తం ఒక చేతి చక్రము గలవాడు చక్రపాణి అన్న అదే అర్థం చక్రహస్త అన్న అదే అర్థం హస్త అన్న పానీ అన్న ఒకటే చక్రము చేతి ఎందు గలవాడు అటువంటి నీ చతుర్భుజ రూపమునే నేను చూడగోరుచున్నాను తాం ద్రష్ం అహం ఇచ్చాము తథైవ ఆ విధంగానే నేను నిన్ను చూడగోరుచున్నాను ఆ చతుర్భుజ రూపముతోటే నిన్ను నేను చూడగోరుచున్నాను అని ఆ శ్లోకానికి స్థూలంగా అర్థం దీన్ని ఒకటి రెండు మూడు రకాలుగా ఈ చతుర్భుజ రూపాన్ని భావన చేస్తారు మహాత్ములు అలా భావిస్తూ ఉంటారు ఒకటి చూడండి మామూలుగా లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఒకటి ప్రసిద్ధమైన రూపము కలదు అది చతుర్భుజ రూపము ఆ రూపంలో ఒక చేతియందు చక్రం ఉంటుంది ఈ చక్రం సింబల్ కాలచక్రము ఈ సందర్భంలో నేను ఇంతకుముందు పలుమార్లు చెప్పి ఉన్నాను అయినా ఇంకోసారి చెప్తాను కొత్త వాళ్ళు వస్తారు కొత్త ఒకసారి గుర్తు చేసినట్టు అదేమంటే కాలము సైక్లిక్ నాట్ యారోలైక్ కాలము యాలైక్ ఉండదు ఈ గ్రిగేరియన్ క్యాలెండర్లో మీకు కాలము యాలైక్ అనే భ్రమ కలుగుతుంది కాలము యాలైక్ కాదు కాలము సైక్లిక్ మీరు చూసుకోండి ఇప్పుడు గంట అంటే నిమిషము ఒకటి నిమిషము రెండు నిమిషములు మూడు నిమిషములు యాభై తొమ్మిది నిమిషములు అరవై నిమిషములంటే గంట అయింది అరవై ఒక్క నిమిషములు అలా ఉండవు మళ్ళీ ఒక నిమిషము రెండు నిమిషము సైక్లి గిడియారం కూడా సైక్లిక్ ఉంటుంది మరి మా డయలు స్క్వేర్ ఉందండి అంటే డయలు స్క్వేర్ ఉన్నా అది సైక్లి ఉంటుంది కదా అది స్క్వేర్లా తిరగదు సైక్లిక్ అనేది ఉంటుంది దానిలో ట్రాగిల్ అయినా స్క్వేర్ అయిందా ఏదైనా అది సైక్లిక్కే ఓకే సో సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరిగినట్టు కనపడతాడు కదా కనపడినంత వరకు అలాగే ఉంటుంది కదా అది కూడా సైక్లిక్కే కనుక కాలము సైక్లిక్ విచేతనే ఒక గంట రెండు గంటలు పొగలు రాత్రి వస్తుంది రాత్రిపోయి మళ్ళీ ఇంకోటి ఏదో ఏరో లైక్ అయితే ఈ మరొకటి రావాలి మరొకటి ఏమీ రాదు పొగలే వస్తుంది అయితే నిన్న ఉదయానికి ఈవేళ ఉదయానికి తేడా ఉందా అంటే ఏమీ లేదు మనస్సు కల్పించుకున్న తేడా మీరు అనుకోవాలి నిన్న ఐదో తారీఖు ఉదయము ఈవేళ ఆరో తారీఖు ఉదయము కాబట్టి ఇవి తేడా అని మీరు అనుకున్నాం తప్ప అవి ఒక్కలాగే ఉంటాయి ఓ మహాత్ముడు చెప్పాడు భూలోకంలో మానవులు తప్ప సకల ప్రాణులు అలాగే ఉండి మానవులు లేకుంటే భూలోకంలో ఇంకా మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి మానవులు ఉండరు అప్పుడు ఎవళ్ళైనా పైలోకం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళు ఒక సంగతి గుర్తిస్తారు ఏమిటంటే కాలం అనేది ఈ గోళమునందు లేదు అని గుర్తిస్తారు కాలము మనిషి మస్తిష్కం నుంచి వచ్చింది ఏరోలైక్ టైం ఏరోలైక్ టైం ఈజ్ అన్ రియల్ సైక్లిక్ టైం ఈజ్ రియల్ నేను సైకలాజికల్ టైం గురించి చెప్తున్నా క్రోనలాజికల్ టైం చెప్పట్లేదు క్రోనలాజికల్ టైం అంటే ఇప్పుడు ఏడు ఇంకో ముప్పై నిమిషాల్లో నేను క్లాసు ముగిస్తాను ఆ తర్వాత మనందరం ఎవళ్ళ దారిని వాళ్ళు రెండు మెతుకులు తిని ఎవరి చేసుకుంటాం దట్ ఈస్ క్రోనలాజికల్ టైం సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ సైకలాజికల్ టైం అంటే ఏమిటి గతము వర్తమానము భవిష్యత్తు ఇదికే వర్తమానం అని అండమే మనిషి వర్తమానం అంటే ఏమిటో ఇది ఎన్నో మనిషికి తెలుసున్నదల్లా మనిషే మనస్సు ఆ మనస్సు ఉంటే మన గతంలో ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో ఉంటుంది వర్తమానం అనేది మనస్సుకి తెలియదు మనస్సు సంకల్పిస్తూ ఉన్నంతసేపు మీరు గతంలో ఉంటారు లేకపోతే భవిష్యత్తు గురించి ఊహలు చేస్తూ ఉంటారు తప్ప వర్తమానం అనేది మనస్సుకు తెలియని విషయం కాబట్టి మనస్సు ఎప్పుడైతే అమనీ భావాల్ని పొందుతుందో అంటే మైండ్ బికమ్స్ నో మైండ్ అంటే సంకల్పాలన్నీ ఆగిపోయి మీరు నిశ్చలంగా ఇన్నర్ సైలెన్స్లో ఉన్నప్పుడు అప్పుడు టైము ఉండదు అప్పుడు టైము ఉండదు దేర్ విద్ నో టైము కాబట్టి ఆ చక్రము అంటే ఈశ్వరుని యొక్క చేతిలో ఉన్న చక్రము అంటే అది కాలము అని అర్థం ఈ కాలము సర్వమును నశింపజేయం దేవుని యొక్క ఆయుధం కాలమే ఎవడు ఆయుధం అంటే కత్తిచ్చుకొని కొట్టేస్తాడు లేకపోతే బాంబులు వేసి చంపేస్తాడు అలా చేయడు కాలం అనే ఆయుధంతో చంపేస్తాడు సర్వాన్ని నాశనం చేసేస్తాడు ఏదీ మీద కాలము పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలము కాలగర్భంలో కలుస్తాడు ఇందిరాగాంధీ కాలం లాల్ బహదూర్ శాస్త్రి గారు కాలము అశోక్ చక్రవర్తి కాలము రామావతారం కాలము కృష్ణావతారం కాలము కాలము పురాణ గాథల్లో కూడా అలాగే చెప్తారు ఇప్పుడు రావ రావణాసురుడు అందరినీ హింస పెడుతూ ఉంటాడు దేవతలను కూడా అప్పుడు ఈ దేవతలందరూ విష్ణువు దగ్గరికి పోయి తోడుగా తీసుకువెళ్ళి విష్ణుతో మొరపెట్టుకుంటారు మొరపెట్టుకుంటే ఆయన ఏమంటాడు కొంతకాలం వేచి ఉండండి అంటాడు వేచి ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసినా కాలమనే చక్రాన్ని ప్రయోగించి వాడిని సంహరిస్తాను నేను మీరు ఆగండి అని అర్థం వేచి ఉండండి అంటే అర్థం ట్యాబ్లెట్ వేసుకుని జ్వరం వచ్చిన ఏం చేయాలి ట్యాబ్లెట్ వేసుకుని వేచి ఉండాలి రైతు ఏం చేయాలి విత్తనాలు పాతి వేచి ఉండాలి అన్నీ సిద్ధించేది కాలంలోనే సర్వము నశించేది కూడా కాలంలోనే ఈశ్వరుడు రక్షిస్తాడు కాలమనే ఆయుధంతో ఈశ్వరుడు సంహరిస్తాడు కాలమనే ఆయుధంతో ఆయన ఆయుధం చక్రం అంటే కాలమే ఆయుధము అంతేగాని ఆయన చక్రం ఒకట చేసుకుని డిస్కస్ అలా తిప్పి దాంట్లో అలా వేసి ఎ సినిమా కాదుగా రవికాంత్ నగజ్ అనే కెమెరా ట్రిక్స్ తోటి సినిమా వైసా నహి హైకెలా అలా కథ అలా చెప్తాడు పురాణ కథ యొక్క సిగ్నిఫికెన్స్ అది రామ రావణాసురంగా సంహరించడానికి ఆగంగా అంటాడు యు వెయిట్ అంటాడు ఎందుకు నా వెయిట్ చేయడం నువ్వు సంహరించవే వాడు వెయిట్ చేయడం ఎందుకు ఈ లోపల వాడు ఇంకా చాలా తప్పులు చేస్తాడు కదా అంటే యు వెయిట్ వాడు తప్పులు చేస్తే చేస్తాడు ఇంకో కొన్ని తప్పులు చేయను నష్టమేం లేదు యు వెయిట్ హౌ టు వెయిట్ ఎవరిథింగ్ హ్యాస్ టు వెయిట్ ఎందుకంటే ఆ కాలమనే చక్రాన్ని ఆయన ప్రయోగిస్తాడు కాలం అనే ప్రయోగించాడంటే అర్థం ఏంటి కాలము అనే ఆయుధంతో సంహరిస్తాడు అంటే ఇప్పటికీ సంహార కాలానికి మధ్యలో కొంత గ్యాప్ టైం గ్యాప్ ఉంది అని అపి ఈశ్వరుడు అంచేతనే కాలపురుషుడు అని పేరు అయితే ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపంలో కాలము లేదు కాలములకు అతీతుడై అంతఃపురుషరూపేణ కాలరూపేణ యో బహి సమన్వే త్యేశభూతానాం అంటే ఇదో భాగవతమ శ్లోకం భగవంతుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు లోపల ఎలా ఉన్నాడు ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అంత పురుష రూపేణ మరి బయట ఎలా ఉన్నాడు కాలరూపేణ కాలము రూపంగా ఉన్నాడు కాలము అంటే మృత్యు కూడా అర్థం ఉంది పర్యాయ పదాలు అంటే టైం ఇస్ డెత్ టైం ఇస్ డెత్ కాబట్టి ఎనీబడీ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ will get only one thing and that is death. Because time is death. Anyway, Kavati, ā chakramo ane di, ā parameshwar niyakka, one of the ayu-tham. Why did the ayu-tham mean? Aayu-tham ni, Ravana dukaan ni, Kamsudukaan ni, Hiranyakshudukaan ni, Hiranyaka shukurukaan ni, Yambadu taptin chapo le. Ayu-tham. I maha-veerun, సూరులు వీరులు వీళ్ళందరూ కూడా ఆ కాలం చక్రంలో పడి నశించిపోతారు అది ఆయుధం ఆయుధాన్ని తప్పించుకోగలవాడు ఎవ్వడూ లేడు ఆయుధాన్ని ప్రయోగించిన ఈశ్వరుడు ఒక్కడే తప్పించుకుంటాడు ఆయనకి వశమై ఉంటుంది కాలం సో అది చక్రము కాబట్టి విష్ణువు యొక్క చేతిలో చక్రము అంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలి ఇక శంఖము శంఖము అంటే వేదము అని అర్థం వేదము యొక్క సారము ఓంకారము ద కాస్మిక్ సౌండ్ ఓ అది వేద సారము కాబట్టి ఆ శంఖముని ఆయన ఉండేడు ఎందుకు శంఖము ఉండదం ఎందుకు అంటే లోకమునకు వేదరాశి దనే శబ్దరాశి అంట వేదము అంటే శబ్దరాశి ఆ శబ్దరాశిని లోకమునతో అనుగ్రహించినాడు ఓంకారముతో భక్తులను తన వైపు పిలుచుచున్నాడు వెక్కని శంఖముదేడంటే పిలిచినట్టు ఆహ్వానించినట్టు కాబట్టి ఆ విధంగా శంఖము వేదము నాకు అలా శంఖాన్ని పట్టు అంతేగాని అదేదో శంఖాన్ని అలా పట్టుకుని ఉంటాడని ఫిజికల్గా తీసుకోకూడదు దేన్ని కూడా ఎప్పటికీ సింబాలిజమే చూసుకుంటూ కూడా మన మహర్షులు గ్రేట్ సింబాలజిస్ట్స్ గొప్ప సింబాలజీ పెద్ద సబ్జెక్ట్ అది దాంట్లో వాళ్ళు పెట్టాలి మహర్షులు మీరు సింబాలజీని పక్కన పెట్టేసి ఫిజికల్ షేపే సత్యము అన్నట్టుగా అదే సర్వము అన్నట్టుగా మీరు తీసుకుంటే ఆ మహర్షుల యొక్క షన్ అంతా కూడా జారిపోయి కేవలం డెడ్ లెటర్ మనకి మిగిలినట్టు హైకోర్టు సో వీఆర్ స్పెక్ట్మెట్ ద డెడ్ లెటర్ ఆఫ్ ది ఏన్షియన్ సియర్స్ వీ హాస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏన్షియంట్ సియర్స్ అని అన్నాడు మహాత్ముడు ఓ ఫిలాసఫర్ వాపోయినాడు అది కరెక్టే ఇంకే డెడ్ లెటర్ మిగిలింది డెడ్ లెటర్ అంటే స్పిరిట్ లేని లెటరు ప్రాణం లేని దేహం ఉంటుంది ఆ ప్రాణం లేని దేహానికి అలంకారం చేస్తే ఏమిటి ఉపయోగం శవాలంకారము ఉంటారు శవాలంకారం చేస్తూ ఉంటారు మీరు గమనించారా లేదా పాశ్చాత్య దేశాల్లో శవాలంకారానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది ఆ కల్చర్లో అలా ఉన్నాయి మన ఇండియాలో శవానికి అలంకారం చేయరు ఏవో చిన్న రిచువల్స్ ఏవో చేసి తీసుకెళ్లి తగలబెట్టేందు తగలబెట్టేస్తాను ఇప్పుడు వరేస్తాను తప్ప అలంకారం చేయరు కానీ ఆశ్చాత్య దేశాల్లో అలంకారం చేస్తారు శవానికి సూట్ వేస్తారు సూట్ అంటే ఎంత ఖరీదైన సూట్ అంటే ఫోర్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఆ సూటే ఉంటుంది ఆ శవానికి వేసిన సూట్ ఆ శవానికి పెట్టే పెట్టి అదో వెయ్యి డాలర్లు అది ఖరీదు దానికి ఆ పెట్టికి నాలుగు వైపులా ఇత్తడితోటి బద్దీలు ఇత్తడి బద్దీలు పెడతాయి ఐరన్ కాకుండా దానికి ఖరీదు ఎక్కువ గోల్డ్ పెట్టిస్తారు ఎందుకంటే దానికి శవాలంకారం అంటే ఈ శవాలంకారం అనవసరం స్పిరిట్ ఉండాలి అలాగే మన మన కల్చర్లో కొంత స్పిరిట్ లేని డెడ్ లెటర్ యొక్క ప్రాముఖ్యం ఉన్న సందర్భాలు కొన్ని కనపడతాయి అది ఏంటి అని మిస్ఫార్చ్యూన్ దాని నుంచి బయటకు వచ్చేసి మనం ఆ స్పిరిట్ని మళ్ళీ పట్టుకోవాల్సి ఉంటుంది మంచిది ఇక గద అంటే అది వినాశం చేసేటువంటి ఒక ఆయుధం చక్రం వంటిదే గద దేని వినాశం చేస్తుంది చక్రము చక్రము లేదంటే బాణము ధనుస్సు నుంచి విడిచిపెట్టే బాణము చక్రము అస్త్రములు శస్త్రములు ఇవన్నీ కూడా అనేక ఆయుధాలు ఉంటాయి శక్తి అనే ఒక ఆయుధం ఉంటుంది ఈ ఆయుధాలన్నీ కూడా దూరంగా ఉన్న శత్రువుల్ని నాశనం చేస్తాయి ఉదాహరణకి దూరంగా ఉన్న శత్రువులు అంటే కామక్రోధములు అంటారు అవి దూరంగా ఉంటాయి ఏ క్షణంలోనైనా దండయాత్ర చేయవచ్చు ప్రస్తుతానికి దూరంగా ఉన్నాయి కామము అంటే కోరిక దూరంగా ఉంది శత్రువు క్రోధము ప్రస్తుతానికి నవ్వుతూ ఉన్నాడు కానీ క్రోధము దూరంగా ఉంది ఎప్పుడైనా దగ్గరకు వచ్చేసి అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి కామక్రోధాది శత్రువులను వినాశనం చేయటానికి వినాయుధాలుంటాయి చక్రము శక్తి మొదలైన ఆయుధాలు ఉంటాయి ధనుసు బాణములు కలసి దగ్గరగా ఉన్న శత్రువు ఒకడు ఉంటాడు తనలోనే ఉంటాడు శత్రువు తనకి బాగా దగ్గరలా ఉంటాడు అది అది ముఖ్యంగా ఎక్కడుంటాడంటే ఇదో ఎక్కడ ఉంటాడు కోపడి మీద రహతాహే అంటాడు ఎక్కడుంటాడు ఆ శత్రువు ఇక్కడ ఉండడు ఇక్కడికి వస్తే అంటే ధ్యానము ఇక్కడ వద్దు ఇక్కడ చేయమంటారు ఎందుకంటే ఇక్కడ శత్రువు ఒకడు ఉన్నాడు వాడి పేరే అహంకారము మీ క్రికెట్ మీ సెల్ఫ్ సీకింగ్ ఆర్ సెల్ఫ్ విష్ దట్ మీ అహంకారము అది ఇక్కడ ఉంటుంది అది బ్రెయిన్ సెల్స్లో లొకేట్ అయి ఉంటుంది హృదయంలో ఉండదు హృదయంలో అహంకారం ఉండదు హృదయంలో ప్రేమ ఉంటుంది ఇక్కడ అహంకారం ఉంటుంది గదతో ఎక్కడ కొడతారండి గదతో ఎక్కడ కొడతారు ఎక్కడ గదని దూరంగా ఉన్న వాళ్ళ మీద విసిరి సందర్భాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అహంకారం అనే శత్రువుని మీ చేతిలో గదతోటి నశింపజేయుము అని అందుకోసం దేవుడి చేతిలో గదని పెడతాడు లేకపోతే ఆయన్ని ఎవరో కొన్నితో కాపాడుకోవడం కోసం పెట్టాడని ఎప్పుడో ఆ గదని మోసుకుంటూ ఇటు తిరుగుతాడని మీరు అనుకోకూడదు ఆ గద అన్నది అహంకారం అనే శత్రువుని నాశనం చేయటం కోసం ఈశ్వరుని చేత భక్తుడు ధరింపజేస్తాడు ఆ విధంగా నేను ఏదో గుర్తున్నంత వరకు చెప్పాను ఇది చతుర్భుజ రూపము యొక్క ఒక వర్ణం ఇక రెండో వర్ణం ఏమంటే ఈశ్వరులకు నాలుగు భుజములు ఎందుకు ఉంటాయంటే మనకి నాలుగు పురుషార్థాలు కావాలి నీవు చతుర్భుజ రూపంలో ఉండుము అంటే ఈ విశ్వరూపము ఈ భయంకర రూపము అలాంటి చతుర్భుజ రూపంలో ఉండు మాకు అర్థ కామ ధర్మ మోక్షములను అనుగ్రహించును అని ఆ రూపంలో ఉండు ధర్మార్థకామ మోక్షములు ఉంటారు కాబట్టి మానవులమైన మాకు భక్తులమైన మాకు ధర్మార్థకామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలనే అనుగ్రహించే రూపంలో ఉండు అనర్థం అంతేగాని ఇలా నాలుగు చేతులు పెట్టేసుకున్నామని కాదు చతుర్విధ పురుషార్థములనిచ్చేటువంటి ఏ రూపము కలదో ఉంది ఆ రూపము ఆ రూపం నుండే నాకు డబ్బు లభించింది నేను ఎంతో కొంత డబ్బు ఉంది నా దగ్గర అది ఆ రూపం నుండే వచ్చింది నా దగ్గర ఎంతో కొంత ధర్మం ఉన్నది అది కూడా ఆ నాకు వచ్చింది ఎంతో కొంత కూడా ఆ వచ్చింది నాకు జీవన్ముక్తిని కూడా ఆ రావాలి కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఏ రూపమైతే మీరు ధ్యానం చేసుకునే రూపం ఏ రూపమైతే ఒకప్పుడు ఆ రూపము ఫిజికల్ షేప్ ఉండకపోవచ్చు ఆ సాకారం కాకపోవచ్చు మంత్ర రూపము కావచ్చు లేకపోతే నిరాకారమైన రూపం కావచ్చు లేదా సాకారమే కావచ్చు కృష్ణుడి రూపం చే రాముడి రూపం కావచ్చు ఖచ్చితంగా నాలుగు చేతులు ఉండి తీరాలని నియమం లేదా నాలుగు చేతులు ఉన్న రూపం లేదు కాబట్టి రెండవ అర్థం చెప్తున్నాను నేను ఫస్ట్ అర్థంలో ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి రెండవ అర్థంలో హ్యాండ్స్ కాదు ఆయన చెయ్యి పెద్ద చెయ్యి అంటారు ఫలానా వారి పెద్దది అంటే పెద్దదంటే అంటే ఎంత ఉంటుందనా ఏమిటి పెద్దది అంటే అర్థం నీకు తెలుసు అర్థం మెటఫర్ సింబాలిక్ అది అంటే ఆయన మంచి దాతా ఇచ్చేప్పుడు బాగా ఇస్తాడు ఆ విధంగా దేవుడా నీకు ఒక చేయి కాదు కాకుండా నీకు నాలుగు చేతులు ఉన్నాయి ఎందుకని మాకు ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని ఇంక ఇవ్వాల్సింది ఏది లేదు ఈ నాలుగు ఇచ్చేటంటే ఇంకా ఐదోది లేదు మనకు కావాల్సినవన్నీ ఆ నాలుగులో వచ్చేసాయి కాబట్టి ధర్మార్థ అర్థమంటే ధనము కామం అంటే భోగము ఈ రెండు కాకుండా ధర్మము వీటి మూడింటిని మించి మోక్షము ఈ నాలుగింటిని ఉవేయిస్తున్నావు చెవు ఇస్తున్నావు నాలుగు చేతులు ఉన్నాయో నీకు అన్నట్టు ఫలనా పెద్ద చేయి ఇంకో ఎక్స్ప్రెషన్ అండి వారి చేతికి ఎముక లేదండి అంటే వెంటనే మీరు అయితే ఎక్స్రే తీస్తే ఏమవుతున్నాయి అలా జోకు వేయకూడదు ఆ జోకు వేసింది కాదది ఇట్స్ నాట్ అబౌట్ అ జోక్ ఇట్స్ ఎ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్ ఆయన చేతి ఎముక లేదు అంటే ఆయన గొప్ప వితరణ శీలి అని అర్థం అలాగే ఈశ్వరుడికి నాలుగు చేతులు ఉన్నాయండి ఆయన్ని నాలుగు చేతులున్నాయి అంటే అబ్బా ఏమిటి ఏమిటండి అంటే చతుర్విధ పురుషార్థాలను మాకు ఇస్తాడు ఆయన అంతటి అన్ని నాలుగు చేతులు ఉన్నాయి అంటే ఎవరిని ఈయనకి చేతులు ఉన్నట్టుగా దానం చేసేట ఇక్కడ దానం చేశాడు అక్కడ దానం చేశాడు అక్కరి చేతులు ఉన్నాయా ఏంటి అని ఒక ఎక్స్ప్రెషన్ అలాంటి ఎక్స్ప్రెషన్ చతుర్భుజే ఇంకొక అర్థం రెండర్థాలు చెప్పారు ఇవి ప్రసిద్ధములే మొదటి అర్థం ప్రసిద్ధమే ఎందుకంటే సగుణ సాకారం విష్ణువు యొక్క నాలుగు చేతుల రూపం అందరికీ తెలుసున్నదే రెండవది సింబాలిక్ కానీ స్టిల్ ఎంతో కొద్ద ప్రసిద్ధమే మూడవది అంత ప్రసిద్ధం కాదు దీన్ని మహేశ్వరానందగిరి అని ఒక మహాత్మా ఒక ఆయన ఇప్పుడు లేరు మహేశానందగిరి ఆయన అంతటి మహా విద్వాంసుని నేను ఎక్కడ చూడలేదు ఆయన పుస్తకాలన్నీ సంస్కృత భాషలోనే రాశాను ప్రతి పుస్తకం సంస్కృత భాషలోనే ఆయన సంస్కృతంలో తప్ప ఇంకా రచనే చేయలేదు ఆయన ఈ ఈ మధ్యనే బ్రహ్మలీనులు అయ్యారు కనకల్ హరిద్వార్ దగ్గర ఉండేవారు మహేశానందగిరి ఇప్పుడు మహేశానందగిరి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చూడండి అదే ఆయన యొక్క గైడెన్స్లోనే స్టార్ట్ అయ్యింది సంస్కృత భాషలో మంచి సాహిత్యాన్ని వాళ్ళు వెలువరిస్తూ ఉంటారు ముఖ్యంగా వేదాంత సాహిత్యాన్ని ఆయన సంస్కృతంలో గ్రంథాలు యజుర్వేద సంహితపనిషత్ అన్న పుస్తకం సామవేద సంహితపనిషత్ ఋగ్వేద సంహితపనిషత్ అథర్వణవేద సంహితపనిషత్ నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఎంత దుడ్డు పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర పుస్తకాలు ఏమో ఒకటంలో ఉన్నాయి నేను చదివా నా పుస్తకాలు సో వైదిక సూక్తమంజరీ ఎన్నాదో పుస్తకం ఒకటి ఆ సందర్భంలో నేను కొటేషన్ అక్కడి నుంచి ఇచ్చాను సో అక్కడ ఒక పుస్తకంలో వన్ ఆఫ్ ది స్ఫోర్ బుక్స్లో ఆయన ఈ చతుర్భుజ రూపం మీద ఒక చక్కటి వ్యాఖ్యానం చేశాను ఎలాంటి కదా సో వేదాంతి ఎప్పుడు చతుర్భుజ అనగానే దానికి ఏవో ఈ చేతులు ఇది పెట్టే చేతులు అలా ఉండదు వేదాంతి అంటే ఎంతసేపటికి దాని స్పిరిట్ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు చతుర్భుజ అంటే సరేతో విగ్రహం దేవాలయం కడదామన్నట్టుగా ఉండదు విగ్రహాలు దేవాలయాలు ఈజ్ నాట్ ది పాయింట్ దాన్ని స్పిరిట్ పట్టుకోవాలి స్పిరిట్ లేకపోతే విగ్రహాలు దేవాలయాలు ది బికమ్ కైండ్ ఆఫ్ ఎ బర్డన్ స్పిరిట్ ఉండాలి ఆయన ఏమంటారంటే భుజి శబ్దానికి చెయ్యనర్థం కాదు భుజ భుజ ధాతువు ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే ఆరాధించుట అనర్థం నేను మీకు రఫ్గా చెప్తున్నాను మరి కొన్ని డీటెయిల్స్గా పుస్తకం చూసి చెప్పచ్చు సో ఈశ్వరుణ్ణి నాలుగు రకాలుగా మనం ఆరాధిస్తాము అది చతుర్భుజుడు అంటే నాలుగు రకములుగా ఆరాధింపబోయేవాడు చతుర్భుజ ఎలాగా ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీక భరతర్ష భ అని భా భగవద్గీతలోనే ఉంది ఇక్కడే చతుర్భుజ అనే మాట వచ్చింది కదా ప్రముఖంగా ఇంకా చల్లతో ఉందనుకోండి కానీ ఇది స్టాండర్డ్ టెక్స్ట్ కాబట్టి ఆర్తుడు అంటే కష్టంలో ఉన్నవాడు ఈశ్వరుని ఆరాధిస్తాడు అర్థార్థి అంటే బాగా ప్రాఫిట్స్ కావాలన్నవాడు ఈశ్వరుని ఆరాధిస్తాడు కష్టంలో ఉన్నవాడు ఆరాధించేటంటే సంతోషమే ఈ ప్రాఫిట్స్ వాడు ఎందుకు ఈశ్వరాన్ని ఆరాధించాలి అంటే కావాలి ప్రాఫిట్స్ లోభం ఉంటుంది ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు ఉంటాయి కారులో తిరుగుతున్నాడు హెలికాప్టర్ ఒకటి ఉంటే బాగున్నాడని కోరిక బిజినెస్ పెట్టాడు ఆ బిజినెస్లో బాగా లాభాలు వచ్చేస్తే హెలికాప్టర్లో తిరగచ్చు కారులో మా కార్లోనూ తిరగచ్చు హెలికాప్టర్లోనూ తిరగచ్చు హెలీప్యాడ్ దాకా కారులో వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళి అంటే పర్సనల్ జెట్ పెట్టుకోవచ్చు డబ్బు కాబట్టి అందుకోసం బిజినెస్లో లాభాలు రావాలి అందుకోసం దేవుడికి పెద్ద పెద్ద పూజలు చేస్తారు ఈ బిజినెస్ హౌసెస్ ఉంటాసరా వాళ్ళు వాళ్ళ బిజినెస్లో ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ ఏ బిజినెస్ అయితే వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ తర్సాన్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ అలాగే వైస్ ప్రెసిడెంట్ పూజ వైస్ ప్రెసిడెంట్ నిజంగా వైస్ ప్రెసిడెంట్ కేట కేడర్లో పెడతారు ఆయన ఆపరి ఆయన ఏమిటంటే పూజలు చేయించటమే ఆయన పని పూజలు చేయించాలి ఆయన దగ్గర ఈ అస్ట్రాలజీ వాళ్ళు ఈ సలహా పూజలకు సంబంధించిన కర్మకాండ సంబంధించిన సలహా చెప్పేవాళ్ళు ఈ కొంతమంది సన్యాసులుగా ఉండే సలహాలు ఇలాంటి లౌకికమైన సలహాలు ఇచ్చి మహాత్ములు వాళ్ళు అలాగా వెరైటీ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క కమాండ్లో ఉంటారు వాళ్ళందరితోటి టెలికాన్ఫరెన్స్లో నిర్వహిస్తూ ఇప్పుడు ఈ కొత్త బిజినెస్ ఆపరేషన్ గౌరవ పెట్టబోతున్నాము దీనికి ఏర్పూట్ చేయాలి అది సెటిల్ చేస్తే అది అది చేయించాలి ఆ వైస్ ప్రెసిడెంట్ పూజ అని ఆయన ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు బ్రాంచ్ అంటే బరోడాలా పెరుగుతున్నాము బరోడానా బరోడా అంటే అది వెస్ట్లో ఉందిగా వెస్ట్ కూడా కాదు నార్త్ వెస్ట్లో ఉంది నార్త్ వెస్ట్ అంటే ఏది గురుడా శ్రుడా అదే చెప్పే ఈ పూజ చేయటా ఆయనకు పండితుడు ఉంటాడు ఆ పండితుడిని కాంటాక్ట్లో పెట్టుకుంటాడు ఆ వైస్ ప్రెసిడెంట్ పూజ ఆయన చెప్తాడు నువ్వు కుబేరుడికి పూజ చేయమంటాడు కుబేర యజ్ఞం చేయమంటాడు ఈ కుబేర యజ్ఞం చేసేటువంటి రుత్విక్కులు ఇంకో పది మంది ఉంటాడు వాళ్ళందరినీ కాంటాక్ట్లో పెట్టుకుంటాడు వాళ్ళకి కనిపించి ఆ యజ్ఞం చేపిస్తాడు చేపించే ఆ ఆ బిజినెస్ ప్రపోజిషన్కి బిజినెస్ ఆపరేషన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అర్థార్థి ఈ బిజినెస్లో ఇది మాకు ప్రాఫిట్స్ మామూలుగా అయితే ఇరవై కావాలి కానీ మాకు నలభై ఉంటే కానీ మాకు అడుపు నిండదు కాబట్టి మాకు నలభై ప్రాఫిట్స్ వచ్చేస్తే ఓ స్వామి నీకు వన్ పర్సెంట్ నీకు ఇచ్చేస్తాడు వీడు పూజ భక్తుడు వాడు కూడా మొత్తానికి కామన పేరుతోటో డబ్బు పేరుతోటో లోభంతోటో ఏదో పేరుతోటి ఆ ఈశ్వరుని యొక్క భక్తి సామ్రాజ్యంలో అడుగుపెట్టాడుగా భక్తి సామ్రాజ్యంలో సామ్రాజ్యంలో అన్ని రకాలు ఉంటారండి కాగుబూతులు ఉంటారు దాతలు ఉంటారు అందరూ ఉంటారు సామ్రాజ్యంలో అలాగే ఈ భక్తి సామ్రాజ్యంలో ఈ లోభులు ఉంటారు ఈ లోభులు ఉంటారు వాళ్ళు భక్తి చేస్తారు ఆర్తులు ఎలాగూ ఉంటారు కష్టంలో ఉండి ప్రాణాంతకమైన సమస్యను ఎదుర్కోవడం చేతగాక ఓ దేవా నివేదిక్కు అని ఏడు మొహం పెట్టుకుని ఉండి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ రకమైన అర్థార్థులు ఉంటారు వీళ్ళు కాకుండా జిజ్ఞాసులను ఇంకొకడు ఉన్నారు వాళ్ళకి జ్ఞానం తప్ప ఇంకేం అక్కర్లేదు జ్ఞానమే కావాలి డబ్బు అక్కర్లేదు భోగాలు కావాలి వాళ్ళు ఇలాంటి గీతా క్లాసు వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ డబ్బు కావాల్సిన వాళ్ళే దేవుని బిజినెస్ పీపులే ప్రార్థిస్తారా బిజినెస్ పీపుల్ అలాగూ ప్రార్థిస్తారు వీళ్ళు ప్రార్థిస్తారు బిజినెస్ పీపుల్ మైక్ పెట్టి ప్రార్థన చేస్తారు అలాగే రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఈ జిజ్ఞాసులు సైలెంట్గా తెల్లవారు సగం ధ్యానం చేసుకుంటూ వీళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి జిజ్ఞాసుల చేత ప్రార్థింపబడేవాడు ఫైనల్గా జ్ఞానులు జీవన్ముక్తులు వాళ్ళు కూడా ఆత్మరూపుడైన ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు శంకరాచార్యులు నాటి వారు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తిని ఆత్మరూపం ఆత్మరూపంగా ఆయన కూడా ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ కాబట్టి ఈ విధంగా నలుగురు భక్తుల చేత నాలుగు భక్తుల చేత నీవు ఆరాధింపబడుతూ ఉంటావు చతుర్భి భుజ్యతే ఆరాధ్యతే అని మహేశానందగిరి చాలా సోపత్తికముగా ఈ నిరూపణ చేసి ఉన్నారు కాబట్టి అందరూ ప్రేమతో ఆరాధించే ఎన్ని చేతులు ఉన్నాయని కాదు ముఖ్యం నాలుగు రకాల భక్తుల చేత ప్రేమ చేత ఆరాధింపబడే ఆ శ్రీకృష్ణ రూపాన్నే నాకు చూపించు అని అర్జునుడు అడుగుతున్నాడు అని మహేశానంద దగ్గరి అలా వ్యాఖ్యానం చేశారు అదొక విలక్షణమైన వ్యాఖ్యానం ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి అని చెప్పడానికి పెద్ద పాండిత్యం ఆ నాలుగు చేతులు ఉన్నదాన్ని ఈ రకంగా దాన్ని భగవద్గీతలో ఉందిగా ఆ శ్లోకం భగవద్గీత నుంచే వచ్చింది చతుర్విధ భజంతే మా అని శ్రీకృష్ణుడు స్పష్టంగా నాలుగు రకాల జనులు నన్ను భజిస్తూ అని స్పష్టంగా చెప్పాడు కనుక ఆ ఏడో అధ్యాయంలో ఉంది ఆ శ్లోకం దానికి దీనికి కనెక్షన్ ఇచ్చి ఆ విధంగా వ్యాఖ్యానించవచ్చును శంకరుడు కిరీ కిరీటి నమ్ కిరీటవంతం కిరీటము గలవాడు కిరీటమును ధరించి ఉంటాడు తథా ఆ కిరీటం కూడా ఏదో సింబల్ ఉంటుంది భాగవతం ఏకాదశి స్కంధంలో ఉన్న ఈ సింబల్స్ అన్నీ నాకు గుర్తులేదు ఏదో ఉంటుంది అదే ఈశ్వరుడు అలా ఒక క్రౌన్ హోట్ అలా పెట్టుకుంటున్నాడని అతను అలా ఎప్పుడూ అలా డ్రెస్అప్ అయిపోయి క్రౌన్ హోట్ పెట్టుకుని ఉంటాడని ఇట్స్ నాట్ లైక్ దాట్ అలా ఉరికే ఆరాధన కోసం మీరు పెట్టిన రూపాన్ని దాంట్లో ఉండే సింబల్ తెలుసుకోవాలి లేకపోతే ఈ క్రౌన్ పెట్టు కూర్చున్నాడంటే అది బరువుగా ఉంటుంది చూసి వాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది అస్తమాను క్రౌన్ పెట్టుకున్న ఎబ్బెట్టుగా ఉండదు కాబట్టి ఎనీవే గదినం తథా గదినం తథా అంటే ఇంకా ఇంకా ఏమంటే మరియు గదావంతం గద గలవాడు ఈ గలవాడు అనే అర్థంలో వత్ అనే ప్రచయం వస్తుంది లేదా ఇన్ అనే ప్రత్యయం వస్తుంది గదిన్ అంటే గద గలవాడు కిరీటిన్ ఇన్ అనే ప్రచయం వస్తుంది గలవాడు ధని ధనము ధనిన్ ధని అవుతుంది గుణిన్ గుణి అవుతుంది అవన్నీ ఇన్ ఫలానాది గలవాడు అనే అర్థంలో వచ్చే ప్రచయాలు చక్రహస్త చక్రము చేతిగలవాడు ఇచ్చాను త్వాం ప్రార్థయే త్వాం ద్రష్ం అహం తథర్వవత్ ఇర్థ పూర్వం ఎలా అయితే నువ్వు నాకు కనపడేవాడువో అలాగే ఇదంతా కోర్చేస్తారు ఆయన మహేషానుడికి పూర్వం ఎలా కనపడేవాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి నాలుగు చేతులు కనపడేవాడు కాదుగా రెండు చేతులేగా రెండు చేతులుగానే కనపడేవాడుగా నాలుగు చేతులతో ఇప్పుడు కనపడ్డాడు కాబట్టి రెండు చేతులే ఫిజికల్గా రెండు చేతులే మరి చతుర్భుజ అంటే ఇవైతే చతుర్భుజ నాలుగు పురుషార్థాలు ఇచ్చేవాడు నాలుగు నాలుగు రకాల భక్తుల చేత ఆరాధింపుడు అని ఆయన అలా వర్క్ అలాగ దాన్ని రేషనలైజ్ చేస్తారు ఎత ఏవంతస్మాత్ సో ఈ విధంగా నేను ఆ రూపంలోనే నిన్ను చూడాలని కోరుకుంటున్నాను గనుక అని అర్థం ఎత ఏవంతస్మాత్ తేన ఏవ రూపేణ ఆ రూపముతోటే ఆ రూపముతోటే నువ్వు నాకు కనబడి ఆ రూపం అంటే ఏమిటండి వసుదేవపుత్ర రూపేణ అది వసుదేవుడి ఇంట్లో అవతరించిన రూపం ఏది కలదో ఆ రూపంలో చతుర్భుజైన ఆయన ఏం రాయలేదు శంకర్లు ఎవరు మీరు మీరు తల పట్టుకొని అన్నారు ఆయన మీరు పీకోని జుట్టు హీ లి నాట్ సే ఎనీథింగ్ ఓకే హీ లెఫ్ట్ ఇట్ ఓపెన్ హీ నోస్ హీ గివ్ హీ జస్ట్ లీవ్స్ ఇట్ డేర్ అది మీరు వర్కౌట్ ఎందుకంటే తత్వంలో ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఇవన్నీ నామరూపాలు మిథ్య అయిపోతాయి అల్టిమేట్గా రూపములన్నీ మిక్స్ అయ్యాయి అన్ని రూపములు మిక్స్ చేయాలి మీరు ఆరాధించే రూపము కూడా మిక్స్ అయ్యి అవుతుంది అల్టిమేట్గా అంచేత అల్టిమేట్ తత్వంలో నిలిచి ఉంటారు ఆయన అంచేత చతుర్భుజైన అనే పదాన్ని ఏ రకంగానూ వ్యాఖ్యానం చేయకుండా వదిలిపెట్టేశాను మీరు యూ ఫిగర్అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవరి స్థాయిలో వాడు ఫిగర్ అవుట్ చేసుకుంటాడు గివ్ ఆప్షన్ ఓపెన్ ఎవడే స్థాయిలో నాలుగు చేతులనే రూపంగా ఫిజికల్గా పెట్టుకుని ఉపాసన చేసి వాడు ఒకరు ఉంటాడు దట్ ఈజ్ రైట్ ఫర్ హెమ్ అలా ఫిజికల్ కాకుండా ఆ యొక్క విభూతిని భావన చేసి వాడు ఉంటాడు నా అన్ని రకముల భక్తులు నిన్నే ఆరాధిస్తూ సామ్రాజ్యంలో నిన్నే ఆరాధిస్తూ అని ఆ ఒక విస్తృతమైన భూమికను భావన చేసి వాడు ఉంటాడు వాడికి హీజ్ రైట్ ఇంకొకడు హే దేవా అన్నీ నువ్వు నాకే ఇచ్చావు అయర్మాన్ని ఇచ్చావు కామాన్ని ఇచ్చావు అర్థాన్ని ఇచ్చావు మోక్షాన్ని కూడా ఇచ్చావు లేకపోతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అన్నీ నువ్వే అని అలాగా భావన వాడు ఒకటి ఉంటాడు రైట్ ఇన్ హిస్ విషన్ ఎవ్రీబడీ ఈజ్ రైట్ అందుకోసం ఆయన ఏం చేశారు కామ్గా ఉండిపోయారు సహస్రబాహో వేయి చేతులు వేయి చేతులు అంటే అనంతమైన చేతులు కలవాడ ఈ ఇది నుంచి వచ్చింది అనంతము అంటే ప్రస్తుతం ఉన్న విశ్వరూపం అలా ఉందిగా మరి అదే అంటారు వార్తమానికేనా విశ్వరూపేణ వార్తమానికమైన అంటే వర్తమానంలో ఉండే విశ్వరూపము ద్వారా అనంతములైన బాహుళ్ళు కలవదు అర్థంభూత లక్షణే తృతీయ ఆ తృతీయ అలాంటి భవా ఆ చతుర్భుజ రూపుడవు నాకు ఆ వసుదేవపుత్ర రూపుడవు అగుణం విశ్వమూర్తే ఓ విశ్వమూర్తి అంటే విశ్వము రూపములో ప్రకటమైన వాడా ఉపసంహృత్య విశ్వరూపం తేన ఏ రూపేణ వసుదేవపుత్ర రూపేణ భవా ఇర్థ అంటే ఈ విశ్వం మరీ భయంకరంగా ఉంది ఇంత భయంగా ఉంటుందని నన్ను అనుకోలేదయా అనుకుంటే వద్దనే చెప్పి వాళ్ళము నేను అనవసరంగా ఈ గోతులోకి దిగినట్టయింది ఈ రూపాన్ని ఉపసంహారం చేసేసి పాటికి మళ్ళీ మా ముద్దుల కృష్ణుడి రూపం అతి సుందరమైన రూపం ఏది అదే చూపించి మళ్ళీ మాకు ఈ రూపం వద్దు మయా ప్రసన్ ఓకే శ్లోకం అటైమ్ అయిపోయింది ం పూర్ణ పూర్ణమిదం పూర్ణా పూర్ణమద్య పూర్ణస్ పూర్ణమా